నిన్న ఒక ఆయన నాతోటి ఆయన అనుకోకుండా వేదాంత క్లాస్కి వచ్చారు ఆయనకి వేదాంత క్లాస్ ఆయనకు అనుకూలం కాదు అందులో నేను చెప్పిన నిన్నటి క్లాస్ అయితే అసలే అనుకూలం కాదు నిన్నటి ఏం క్లాస్ అది గీతలో బ్రహ్మ బ్రహ్మ నిరూపణ అమ్మ బాబోయ్ క్లాస్ అదే క్లాసు ఫస్ట్ క్లాస్ అది తల నెతివించిపోతున్నారు క్లాసు సో ఆ క్లాస్కి వచ్చారు ఇట్ వాజ్ ఎ మిస్టేక్ అలా అనుకోకుండా గాలిపాటంగా వచ్చారు తర్వాత నన్ను కలిశారు కలిసి ఎప్పుడైనా ఈ వేదాంతం విచారం వేదాంతాన్ని వేళ విన్నామండి వినే ఛాన్స్ వచ్చినప్పుడు మళ్ళీ వింటాము అంటే నేను అన్నాను ఛాన్సులు రావండి అలాగా మీకు మిగతా ఛాన్సులు అన్నీ వస్తాయి కానీ వేదాంతానికి ఛాన్స్ రాదు మీరు సంకల్పం చేయాల్సి ఉంటుంది అని నేను చెప్పాను ప్రేమతో చెప్పారు నేనేమి అక్కడ మాటని ఖండించడం కోసం చెప్పి మాట ప్రసక్తే లేదు మనం ఖండించరాదు ఖండన దృష్టితో చెప్పకూడదు మండన దృష్టితోటే చెప్పాలి అంటే ఆ పై మాట చెప్పి వారు కొంచెం ఆలోచింపజేసే వాక్యం చెప్పాలి అందుకోసం చెప్పడం అయితే మన వచ్చి అన్నందుకు మనం పురుషార్థానికి ఉపయోగపడే మాట చెప్పాలి కదా కాబట్టి ఛాన్సులు రావు మీరు సంకల్పం చేయాల్సి ఉంటుంది అని చెప్పాలి బాగా అది మనస్సులో ఉంటుంది వాడు బుద్ధిని ఉంటుందండి ఛాన్సుల రావు మనమే సంకల్పం చేయాలి కాబట్టి సక్రతుం కురువేత వాడు సంకల్పం చేసుకోవాలి ఏమని శాంత ఉపాసీత నేను శాంతుడని సర్వ జగత్తును బ్రహ్మరూపంగా దర్శించే ఉపాసనను నేను చేసుకుంటాను అని అదే అవాక్యం షామిల్య విద్య అంతా ఒక్కసారి మీకు గుర్తొస్తుంది తర్వాత మనోమయ ప్రాణశరీర భారూప ఇత్యాది మనము ఇప్పుడు ఉపాసించాలి నేను శాంతుడనే ఉపాసిస్తాను దేన్ని ఉపాసిస్తారు ఇదేనో ఒకదాన్ని ఉపాసించాలి దేన్ని ఉపాసిస్తారు సో సర్వం కల్విగం బ్రహ్మ తజ్జలానితి అనుందిగా ఆహా మరైతే బ్రహ్మ యొక్క ఉపాసనే బ్రహ్మ యొక్క ఉపాసనే అని మళ్ళీ పక్కన ఏముందా అని చూస్తే మనోమయ ప్రాణ శరీరో భారూపహానుంది ఇద నేను చేయాల్సిన ఉపాసన బ్రహ్మన్నామే బ్రహ్మ అయితే మరి మనోమయం మనస్సే ప్రధానము కాగలది ప్రాణమే శరీరముగా గలది ఎలా అయిందబ్బా కానీ భారూపహానుంది అంటే ప్రకాశం ప్రకాశం అంటే చైతన్య ప్రకాశం అచైతన్య ప్రకాశమే రూపము కాగలది అవున చైతన్య ప్రకాశం అంటే దేవుడైనా అవచ్చు జీవుడైనా అవ్వచ్చు జీవుడికి ఉంది చైతన్య ప్రకాశం దేవుడికి ఉంది మనోమయ అంటే జీవుడే ప్రాణశరీర అంటే జీవుడే ఇలా వాక్యం ఇది స్పష్టం మొదటి చోట బ్రహ్మ అని బ్రహ్మలింగం ఉన్నది కానీ తరువాత వాక్యం దగ్గరికి వచ్చేప్పటికి ఆ బ్రహ్మలింగం కాస్త అస్పష్టమై కూర్చున్నది స్పష్టంగా లేదు ఏదో ఉండి ఉండనట్లుగా ఉన్నది కాబట్టి ఇది ఏమిటి ఇప్పుడు చేయాల్సిన ఉపాసన దేనిని ఉపాసన చేయాలనే నిశ్చయం అయింది ఈ దేన్ని ఉపాసించాలి తత్ర సంశయ తత్రంగా ప్రకరణం నందు సంశయం సంశయం ఉంటే ఉభయకోటి అవగాహీ సంశయ రెండు రెండు ఉంటాయి ఈ పెండు జరిగినట్టుగా బ్రహ్మని ఉపాసన చేయాలా లేక జీవుణ్ణి ఉపాసన చేయాలా ఇప్పుడు లక్ష్మీ గణపతి ఉపాసన అంటారు లక్ష్మీ గణపతి ఉపాసన అంటే లక్ష్మీని ఉపాసన చేయాల గణపతిని ఉపాసన చేయాలి ఏదో చిన్న డౌట్ దాంట్లో మళ్ళీ ఒకసారి డౌట్ ఉంటుంది అది క్లియర్ చేసుకోవాలి నేను విన్నా ఆ అలా చెప్పా ఏదో ఒకటి వినుంటాను నేను వినకుండా విని చెప్తాను సంశయం ఏమిటి సంశయం ఇప్పుడు సంశయాన్ని ముందు స్పష్టంగా తెలుసుకుంటే అసలు నీ డౌట్ ఏమిటో ముందు క్లియర్ అయితే దానికి సిద్ధాంతం తర్వాత వస్తుంది నేను చేస్తే సత్సంగాల్లో ప్రశ్నలు రాసి పెట్టండాయా అని కోరుతాను ఎందుకంటే రాస్తే మీ డౌట్ ఏమిటో మీకు తెలుస్తుంది ముందు కిమి కిమిహ మనోమయత్వాదిభిద్ధర్మై శారీర ఆత్మా ఉపాస్యన ఉపదిశ్యతే ఆహోస్విత్ పరం బ్రహ్మేతి మనోమయ ప్రాణశరీర అని ధర్మాలు చెప్పారు విశేషణాలు ధర్మం అంటే విశేషణాలు ఈ ధర్మాలని బట్టి చూస్తే ఈ శరీరంలో ఉండే ఆత్మ శరీరే భవ శారీర తద్ధిత ప్రత్యయం తద్ధిత ప్రయోగం శరీరే భవ శరీరమునందు ఉండేది శరీర ఆ అనే ప్రత్యయం తద్ధితేష్మచామాదేహ ఆది అచ్చుకి వృద్ధి శారీర అవుతుంది ఎస్సేతి అకారలోప శారీర అవుతుంది సో శరీరమునందుండే ఆత్మ జీవుడు మీరు గమనించండి ఏమీ అనలేదు శరీరమునందుం అధ్యతనే ఓపెన్ మైండ్ ఉండాలి అయితే అయితే జీవుడేనండి దేవుడి కంటే భిన్నమేనండి అని అలాగే ద్వైతులు మొదలుపెట్టినట్టుగా మొదలు పెట్టకూడదు మనోమయ అంటున్నారు శరీరమునందలి ఆత్మయ దాన్నా మనం ఉపాసించాల్సింది లేక పరంబ్రహ్మయ ఈ పరంబ్రహ్మ అనే మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చావాయా మనోమయ అంటే మనోమయ అంటే పరంబ్రహ్మని మేము అంటలేదు అత ఇది తజ్జలా అంటే సర్వం కల్విదం బ్రహ్మ అని బ్రహ్మని మీరేగా ఉపాసం చేయబడ్డారు తజ్జలా అన్నని అది స్పష్టంగా బ్రహ్మ ఉన్నది కాబట్టి బ్రహ్మతో మొదలుపెట్టారు కాబట్టి మేము ఉపాసం చేయాల్సింది బ్రహ్మన మళ్ళీ సడన్గా మనోమయ ప్రాణ శరీర అని మొదలుపెట్టారు కాబట్టి మేము శారీర ఆత్మను శారీర ఆత్మ ఆత్మ డ్రాప్ చేస్తే శారీర అని శారీర తత్వాన్ని శరీరమునందుండే తత్వాన్ని ఆత్మ అనే తత్వాన్ని ఉపాసించాలా లేకపోతే ఆ పరబ్రహ్మను ఉపాసించాలా ఏమన్నా రెండు ఒకటే కదా అని అనుకూడదు ఇక్కడ ఎందుకంటే ఉపాసనా ప్రకరణం ఎత్కించి భేదాన్ని పునస్కరించుకుని వచ్చింది షాండీర్య విద్య కాబట్టి ఈ సందేహం మాకు ఓకే కిందావత్ ప్రాప్తం బాగుంది సందేహం బాగానే ఉంది మీరేమనుకుంటున్నారు ఇంత మీకేమర్థమైంది ఫైనల్గా మీకు ఏదైనా ఒక నిశ్చయం పెట్టుకున్నారా మనసులో అదేమిటో చెప్పండి శారీర ఇతరపక్షం మేమైతే శారీర ఆత్మయే ఉపాస్యము ఇక్కడ ప్రశ్నే ఉపాస్యమేది దేన్నే ఉపాసించాలి శారీర ఆత్మయే ఉపాస్యమని మాకు అనిపిస్తోంది కుత ఎందువలన అంచేతనే దీనికి భాష్యవల పేరు వచ్చింది ఈ ఈ భాష ఎలా ఉంది మాట్లాడుకున్నట్లు లేదుగా ముందుగా అత్యధనే భాష్యం సో ఎందు ఎందువల్ల అలా చెప్తున్నారు చెప్పండి మీరు తస్యీ కార్యకరణాధిపతే ప్రసిద్ధ మన ఆది సంబంధ నా పరస్య బ్రహ్మణ ఏమంటే మనస్సుతో సంబంధం మనకి కనపడుతోంది ఇక్కడ మనోమయ ప్రాణశరీర మనస్సు ప్రధానము కాగలది ప్రాణమే శరీరము కాగలది అంటే మనస్సు ప్రాణంతో సంబంధం ఉన్న తత్వం అవ్వాలి అటువంటి తత్వము ఈ శరీరమునందుండే ఆత్మయే అవ్వాలని మనకి స్పష్టంగా తెలుస్తోంది శరీరంలో ఉండే ఆత్మకు ఈ మనస్సుతోటి ఈ ప్రాణంతో సంబంధం ఉంటుంది అది స్పష్టంగా తెలుస్తున్న విషయం పరబ్రహ్మకి ఈ శరీ ఈ మనస్సుతోటి ఈ ప్రాణంతో సంబంధం ఏమిటండి ఉండదు పైగా ఉండదని శృతి కూడా చెప్తా అప్రాణోహ్యమన శుభ్రహ ఇత్యాది శృతిభ్యని ముండపనిషత్తు ఇంకా ఇలాంటి శృతులు కొన్ని ఉన్నాయి బృహదారంకము ఇత్యాది ఆ బ్రహ్మ శుభ్రము అంటే స్వచ్ఛమైనది ఎందుకు తెలుస్తున్నాండి అప్రాణ దాని ఎందు ప్రాణము లేదు ప్రాణముంటే ప్రాణమంటే క్రియాశక్తి క్రియాశక్తి ప్రకటమైనప్పుడు కర్మలు అవుతాయి కర్మలంటే ధర్మము అధర్మము రెండూ ఉంటాయి పుణ్యపాపములు రెండూ ఉంటాయి ఆ రెండు కూడా పరబ్రహ్మం వస్తే ఇంకా శుభ్రమేమిటి కానీ స్వచ్ఛతకి భంగం వచ్చేసింది కాలుష్యం వచ్చేసింది స్వచ్ఛమైన మంచినీళ్ళు ఇవ్వమని అడిగారనుకోండి మీరు ఏదో ఎర్రకి తీసుకొచ్చారనుకోండి ఏమిటండి ఎర్రగా ఉంది అంటే ఇంట్లో ఏదో ఎస్ఎన్స్ వేసాం వద్దండి నాకు శుభ్రమైన నీరు ఇవ్వండి ఎస్ఎన్సులు వద్దు అన్నట్టుగా సో ప్రాణం ఉంటే ఇంకా స్వచ్ఛత ఎప్పటి నుంచి వస్తుంది బ్రహ్మకి స్వచ్ఛత రాదు కాబట్టి అప్రాణ అలాగే అమనాహ బ్రహ్మకి మనస్సు ఉందనుకోండి మనస్సు అంటే సుఖము దుఃఖము మనస్సు అంటే ఇంకేముంది భయాలు బెంగలు వెరీ వెరీ వ్యామోహాలు ఒక ఆయన నేను ఆయుర్వేదం ఆయుర్వేదం కాదు హోమియోపతి వైద్యం చేస్తూ ఉంటానండి తర్వాత జ్యోతిషం అది చెప్తూ ఉంటాను ఏవో కొన్ని ఉపాసనలు చేస్తాను మీ క్లాసుకు రావాలనుకుంటున్నాను అని చెప్పేసి నేను చెప్పాను ఆలోచించండి కంగారు పడకండి ఎందుకంటే నేనేం శిష్యుల్ని తయారు చేసుకునే ప్రయత్నంలో నేనుగా రమ్మా వస్తానున్నారు కదా అని వచ్చేసే పని పెట్టేసి అలాగా లేనుగా ఆలోచించుకోండి ఎందుకంటే మీరు చేస్తున్న ఈ వ్యవహారాలన్నిటికీ ఈ వేదాంతానికి లంగర్ అందదుట్ బోట్ ఉండదు నిజంగా ఆలోచించుకోండి సో ది పాయింట్ అంటే సో మనస్సు అంటే అలా ఉంటుంది మనస్సు మనస్సు చాలా కష్మలంగా చంచలంగా ఉంటుంది దేని మీద నిలకడ ఉండదు అంతా కాలుష్యంతో నిండి ఉంటుంది ఈ మనస్సు కొంత పరబ్రహ్మకు సంబంధం ఉంది అంటే మన పరబ్రహ్మ యొక్క శుభ్రత్వానికి భంగం కాబట్టి పరబ్రహ్మకి ప్రాణంతో సంబంధం లేదు ప్రాణము పరబ్రహ్మయందు లేదు మనస్సు పరబ్రహ్మయందు లేదు కాబట్టే పరబ్రహ్మ శుభ్ర అని బొండకోపనిషత్తులో చెప్పారు కానీ ఇక్కడ మీరేమంటున్నారు మనోమయ ప్రాణ శరీర అన్నారు కాబట్టి ఇది పరబ్రహ్మ అవ్వడానికి వీలు ఇది తప్పకుండా శారీర ఏ అయ్యుండాలి దీని మీద సిద్ధాంతి ఆశంక అంటే పూర్వపక్షాన్ని బాగా నిలబెట్టడం కోసం సిద్ధాంతి తరఫు నుంచి ఏమైనా సందేహాలు ఉండే అవకాశం ఉంటే శంకలు ఉండే అవకాశం ఉంటే ఆ శంకలను పూర్వపక్షీయే ఆశంకించుకుని సమాధానం చెప్పేస్తుంది కావున మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నాకు తెలుసు అని ఆ ప్రశ్న తనే చెప్పేసి దానికి సమాధానం చెప్పేస్తాడు చెప్పేస్తే అప్పుడు ఏమవుతుందా పూర్వపక్షం బలం దాన్ని సిద్ధాంతి ఆశంకాంతరం నూ ఖల్విదం బ్రహ్మా ఇదిశబ్దనై బ్రహ్మోపా కథమిహ శారీర ఆత్మా ఉపాస్ ఆశంక్యైష దోషీ సిద్ధాంతి ఆశంకాంతరం వాక్యాలు చూసి ఏదో పూర్వపక్షం సిద్ధాంతం అనుకుంటే మీరు పప్పులో కలువేసినట్టు అవుతుంది మరి భాష్యాలను జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది సిద్ధాంతి ఆశంకేమిటయా అంటే ఏం పూర్వపక్షమయా అనేది స్పష్టంగా సర్వం కల్విధం బ్రహ్మ అని బ్రహ్మశబ్దం చేత బ్రహ్మ బోధింపబడుతోంది దాన్ని స్వశబ్దము అంటారు స్వశబ్దము అంటే ఇప్పుడు శబ్దంతో బ్రహ్మను బోధించారు ఆకాశాదేవ సర్వాణి భూతాన్ని సముత్పద్యంతే అన్నప్పుడు శబ్దం ఆకాశం బోధింపబడేది బ్రహ్మ కొంచెం మరి ఆ డిస్టెన్స్ వచ్చింది చూడండి ఇక్కడ అలా కాదు సర్వం ఘల్విధం ఏముంది కానీ స్వశబ్దంతో బ్రహ్మని బోధించి పక్కన ఇటీ అని పెట్టి ఉపాసన చేయమంటూ ఉంటే నువ్వు బ్రహ్మ నీటి హలీ డౌట్ ఎక్కడి నుంచి వచ్చింది శారీర ఆత్మ అనే శంకకు అవకాశం ఎక్కడి నుంచి వచ్చింది ఈ శంకర్ నువ్వు ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు అని మీరు అంటారేమో ఆశం అటువంటి ప్రశ్నకి తావు లేదు నేషదోష ఇటువంటి ఒక అబ్జెక్షన్ మీరు అటువంటి ఒక అబ్జెక్షన్ మీరు రేస్ చేసినట్లయితే ఆ అబ్జెక్షన్ సరికాదు ఎందుకని నేదం వాక్యం బ్రహ్మోపాసనా విధి పదం కింతరిహి సమవిధి పదం ఇది కొంచెం టెక్నికల్ డిస్కషను ఒక వాక్యము ఒక మ్యాండేట్నే ఇవ్వగలుగుతుంది ఒక వాక్యం నుంచి రెండు మ్యాండేట్లు తీయకూడదు ఇది జూరిస్ప్రూడెన్స్ కూడా అలాగే ఉంటుంది అంచేతనే దీనికి అధికరణ న్యాయము అన్నారు అధికరణము అధికరణం అంటే కోర్ట్ అని అర్థం కోర్టులో ఎలా చర్చలు ఉంటాయో అలాగే ఉంటుంది జూరి స్ప్రూడెన్స్లో ఒక సందర్భంలో ఇంకొకటి కొత్తగా తీసుకొచ్చి పెట్టకూడదు బిస్ ప్రోజెన్స్లో అలా చేయకూడదు అలా చేసినట్లయితే వాక్య దోషం వాక్యభేద దోషం వస్తుంది ఇప్పుడు మనకు ముందు వాక్యం ఉన్నది ఏమిటా వాక్యము సర్వం కల్విరం బ్రహ్మ తజ్జలానితి శాంత ఉపాసిత ఈ వాక్యము బ్రహ్మోపాసనని విధిస్తోందా లేక ఉపాసన చేసేప్పుడు శమధ శమము శాంత అంటే శమము కలిగి శమము శమము అంటే శాంతి శాంతిని విధిస్తుందా మొన్న రెండింటిని రెండింటినీ విధించండి రెండింటిని విధించకూడదు మ్యాండేట్లో రెండు ఉండకూడదు కాబట్టి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టేయండి కమర్షియల్ ట్యాక్స్ కట్టేయండి అని ఒకే వాక్యంలో చెప్పకూడదు ఒక వాక్యంలో ఇన్కమ్ ట్యాక్స్ చెప్పాలి మరో వాక్యంలో కమర్షియల్ ట్యాక్స్ చెప్పాలి రెండు కలిపి ఒకే తోట పెట్టడం అలాగే కోర్టు కేసులో కూడా ఇది మీకు తెలిసే ఉంటుంది వీడి మీద ఏదో ట్యాక్సీవేషన్ కేసు పెట్టారనుకోండి అది చర్చ అది కేసు నడుస్తుందనుకోండి ఆ కేసులో వీడి ఇంకేదో పొరపాటు చేసినట్టు బయటపడిందనుకోండి అది ఆ శిక్ష కూడా దీంతో పాటు కలిపి వేసేయండి అంటే అలా వేరు పోనీ అది కూడా దీంతో పాటు ఆ దోషాన్ని కూడా ఆ నేరాన్ని కూడా ఈ నేరంతో పాటు విచారించండి విచారించరు ఆ నేరానికి కాగ్నిజన్స్ ఉండదు అది పక్కన ఉండడం ఈ నేరమే చర్చ అంచేతనే ఫ్రేమింగ్ ఛార్జెస్ అంటారు ఎవిటి నువ్వు ఛార్జెస్ చెప్పేవిటి ఛార్జెస్ ఏమిటి ఛార్జ్ ఏమిటి ఇది ఛార్జ్ అంతే ఒకసారి ఛార్జ్ ఫ్రేమ్ అయిపోయిన తర్వాత నువ్వు కొత్త ఛార్జ్ యాడ్ చేయడానికి వీర్లేదు ఆ ఫ్రేమ్ చేసిన ఛార్జీకి ఎవిడెన్స్ లేకపోయినా దాన్నే పక్కకునే అంతకంటే బలమైన ఎవిడెన్స్లో కొత్త ఛార్జ్ వచ్చినా దగ్గరికి దానివ్వడానికి ఉదాహరణకి నందిగ్రామ్లో పదేళ్ల క్రితం జరిగిన గొడవల్లో తృణమూల్ పార్టీ మార్క్సిస్టుల నక్సలైట్ల యొక్క సహాయం నక్సలైట్లకి సపోర్ట్ చేసింది అని ఈవేళ బయటపడింది అప్పుడు సిపిఎం పార్టీ అధికారంలో ఉండేది నందిగ్రామ అల్లర్లలో మార్క్సిస్టులకి తృణమూల్ పార్టీ అపోజిషన్లో ఉండేది అది నక్సలైట్లకి సపోర్ట్ చేసింది పార్టీ వెళ్ళి ఆ మాట ఈ మధ్యన నిన్న రిపోర్ట్లో వచ్చింది ఎప్పుడు పదాలు కట్టి ఉన్నాయని నచ్చలేదు దాని మీద ఏదో పొలిటికల్గా అలా చేసి ఉండకూడదు తప్పని చెప్పేసి మీరు అనాల్సి ఉంటుంది తప్ప యూ కెనాట్ రివర్స్ ది క్లాక్ యూ కెనాట్ అప్లై దట్ టు ప్రజెంట్ సిచ్యువేషన్ అలాగే బాగుంటాయి దృష్టాంతం సరే ఉన్నావు కాదు పర్వాలేదు సం కైండ్ ఆఫ్ ఎనిఫెస్టేషన్ సో ఒక దాంట్లోకి ఇంకో దాన్ని చూపించకూడదు ఇప్పుడు ఇక్కడ వాక్యంలో బ్రహ్మోపాసనని విధిస్తున్నట్ట లేక ఉపాసనాందముగా శమమును విధిస్తున్నట్టపక్ష అంటున్నాడు ఇది బ్రహ్మోపాసన విధి వాక్యం కాదు ఇది కేవలము శమమును విధిస్తోంది ఉపాసన చేసేప్పుడు శమము ఉండాలి శాంతి ఉండి ఉపాసన చేయాలి అని చెప్తోంది అది బ్రహ్మన్నను ఉంటే మాట వలసని చెప్పారట లేకపోతే ఆ బ్రహ్మశబ్దానికి కూడా వేరే అర్థం చెప్తాం ఎందుకంటే ఆ వాక్యం శాంతిని విధిస్తోంది ఇలా వచ్చేయండి ఇలా రండి ఇల్ల రండి ఇల్ల రండి ఇల్లరండి ఇక్కడికి వచ్చేయండి కూర్చుని కూర్చోండి అయ్యో కూర్చుని కూర్చోండి ఓకే కాబట్టి శమ విధిపరమైన వాక్యమే తప్ప బ్రహ్మ విధిపరము కాదు రెండూ కూడా విధించుస్తోందని చెప్పడానికి వాక్య భేద దోషము వచ్చేస్తుంది కనుక శమను శమమును విధిస్తోంది కాబట్టి పూర్వపక్ష యొక్క ఆగ్రహం ఏమంటే అత సర్వం కల్విదం బ్రహ్మత జలానికి శాంత ఉపాసిత అనే వాక్యాన్ని బట్టి శాంతిని పెట్టుకుని మీరు ఉపాసన చేయాలని తెలిసిందే సంకల్పం అది చేసుకుంటారు ఇంకా ఉపాసన చేయాల్సింది ఏది ఉపాస్యమేది అన్నది మనోమయ ప్రాణ అన్న చోట నిర్ధారితమవుతుంది ఏమంటే మనోమయ ప్రాణ శరీర అంటే అది శారీర ఆత్మయ అవుతుంది తప్ప బ్రహ్మకాలు ఓకే అది ఆయన యొక్క సిద్ధాంతం పూర్వపక్షం అలా ఉంటుంది మరి ఇది అలాగా ఆయన కంక్లూడ్ చేశాడు సో దా దీన్ని బట్టి ఆ పూర్వపక్షం దాన్నంతనే సంగ్రహిస్తున్నాడు పూర్వపక్షి సంగ్రహిస్తున్నాడు ఏతడుక్తం భవతి అంటే ఈ నాలుగు వాక్యాలను బట్టి మనకి తేలిన సారము ఈ విధముగానున్నది ఎలాగా ఎస్మాత్ సర్వమిదం వికారజాతం బ్రహ్మైవ తల్లత్వాత్ తదనత్వాచ్చ్రహ్మని ఎలా వ్యాఖ్యానం చేస్తాడో చూడండి శమవిధి ఆ శమవిధి ఎలాగంటే చూడండి ఈ జగత్తంతా కూడా ఆ పరబ్రహ్మ నుంచే పుట్టినది సో కాబట్టి పరబ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు ఇదం వికార జాతం జగత్ అంటే వికార అంటే కలెక్షన్ ఇట్స్ రాశి జగత్ అంటే ఏంటండి పదార్థములు పుట్టి బిట్టేటువంటి పదార్థముల యొక్క గుంపు అదే వికార ఈ జగత్నంతా కూడా బ్రహ్మ కంటే భిన్నంగా లేనే లేదు ఎందుకో తెలుసిన తద్జత్వాత్ ఆ బ్రహ్మ నుండియే పుట్టినది తల్లత్వాత్ ఆ బ్రహ్మ నుండి బ్రహ్మయందే విలీనమగులుతున్నది తదనత్వాచ ఆ బ్రహ్మయందే ఇది కదులుతోంది అనత్వము చేష్టను చేస్తున్నది ఇది ఎలాగంటే ఓ వాక్యం ఉంది ఐ హ్యావ్ మై బీయింగ్ అండ్ మై మోషన్ ఇన్ గాడ్ మై బీయింగ్ నా ఉనికి దేవుని ఎందు గలదు మై మోషన్ అంటే నా మూమెంట్ మై మూమెంట్ నాట్ మోషన్ మై మూమెంట్ నా కదలిక బ్రహ్మయ దేవుని ఎందు గలదు అనే వాక్యం ఉంది అలాంటి వాక్యం ఇది సో కాబట్టి కాబట్టి ఏం చే అంతా పరబ్రహ్మయే నర్వస్య ఏకాత్మత్వే రాగాదయ సంభవంతి తస్మా ఛాంత ఉపాసీపేతి అదే ఆ వాక్యం అంతా బ్రహ్మయే అయినప్పుడు బ్రహ్మకట్ట భిన్నంగా ఏది లేనప్పుడు ఒకదాన్ని రాగము ఒకదాని ఎడల రాగము రాగము అటాచ్మెంట్ ఇంకొకదాని ఎడల ద్వేషము అన్నవి వ్యర్థము కాబట్టి రాగద్వేషాలకి తావు లేదు కాబట్టి రాగద్వేషాలు లేకపోతే మనస్సు శాంతమే అటువంటి శాంతమైన మనస్సుతో ఉపాసించాలి అని ఆ బ్రహ్మ ప్రసంగము శాంతిని విధించడానికి అంగమైన ప్రసంగమే తప్ప బ్రహ్మను ఉపాసన చేయమని మాత్రము కాదు అని ఎలా పెట్టాడో చూడండి ఆ డిస్కషన్ కాబట్టి కాబట్టి మీరు శాంతి విధి అయితే బ్రహ్మమాట ఏమిటండి ఇది బ్రహ్మమాట బ్రహ్మప్రసక్తి ఎందుకు వచ్చిందంటే శాంతిగా ఉండడానికి తగినంత హేతువును చూపించి ఏమిటా హేతువు అంతా బ్రహ్మయ్య అయి ఉండగా ఒకదాని ఎడల రాగము ఇంకొక దాని ఎడల ద్వేషము వ్యర్థము కనుక అంతా బ్రహ్మయ్య అని తెలుసుకుని రాగద్వేషములను ప్రక్కనబెట్టి శాంతముగా ఉండి ఉపాసించాలి దేనిని ఉపాసించాలో ఇంకా తేలలేదు ఆ ఉపాసించాల్సింది తర్వాత వస్తోంది ఏమని మనోమయ ప్రాణ శరీర కాబట్టి ఇక్కడ ఉపాస్యము ఆ శారీర ఆత్మయే బ్రహ్మ కాదు అని ఆర్గ్యుమెంట్ ఎలా చూసారా ఆర్గ్యుమెంట్ ఉపాసనంతో సక్రతుం కుేత ఇనేన విధీయతే మరు ఉపాసనను విధించే వాక్యం ఏది మొదటి వాక్యం బ్రహ్మను చెప్పట్లేదు శాంతినే చెప్తోంది అది శాంతినే విధిస్తోంది మరి ఉపాసన ఎక్కడ విధింపబడింది ఎందుకంటే ఉపాసనా విధి లేకుండా ఉపాసము ఏది అనే ప్రశ్న నిరర్థకం ఉపాసనా విధి ఉండాలిగా శాంత ఉపాసీత ఉపాసనా విధి కాదు అది శమవిధి మరి ఉపాసనా విధి ఉండాలి అది ఎక్కడ అంటే సక్రతును కురువేత వాడు సంకల్పమును క్రతువును చేయవలను కుర్వీత విధిలి దుకృణీకరణే ఆత్మనేపది విధిలింది కాబట్టి క్రతువు అంటే ఉపాసననే అర్థం చెప్పుకోవాలి అదే చెప్తున్నారు క్రతుస్సంకల్ప ధ్యానమిత్యర్థ క్రతు అంటే సంకల్పము సంకల్పం అంటే ధ్యానం అర్థం సంకల్పం చెయ్యి అంటే అర్థం ధ్యానము చేయదు కాబట్టి సో శమ శమమును విధించారు ఉపాసనను విధించారు ఇంక ఇప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఏం కావాలి ఉపాస్యమేది తెలిస్తే అయిపోయింది పని అయిపోయింది ఉపాస్యమేదో తెలియాలి తస్య విషయ శూయతే మనోమయ ప్రాణశరీర జీవలింగం ఓకే మనం శాంతంగా ఉండాలి ఉపాసన చేయాలి అయితే ఇప్పుడు ఆ ఉపాసనలో విషయమేది అంటే దేనిని ఉపాసించాలి అనగానే వెంటనే శృతి వాక్యం కనబడుతోంది పక్కనే ఏమని ప్రాణశరీర ఆ మాటలు వినగానే అది దేనిని సూచిస్తున్నాయి మాటలు జీవుణ్ణి సూచిస్తున్నాయి దేవుణ్ణి సూచించట్లేదు కాబట్టి ఇక్కడ జీవుడే ఉపాస్యము బ్రహ్మకాలు అతో భ్రూమీవ విషయమేతదుపాసనమితి కాబట్టి ఈ ఉపాసన జీవుని ఉపాసనలో విషయము జీవుడు అయినా జీవుడే విషయముగా కలిగిన ఉపాసన అని మేము చెప్తున్నాము అంతవరకు బాగానే పట్టుకొచ్చారు జీవోపాసన అని కానీ మరి మనోమయ ప్రాణశరీర జీవలింగము భారు ఉ పహ ఇటు వర్తింది అటు వర్తింది జీవుడన్నా పనికొస్తుంది దేవుడన్నా పనికొస్తుంది పక్కన సర్వకర్మ సర్వకామ దీన్నేం చేస్తాం జీవుడే ఉపాస్యమైతే సర్వకర్మ ఎవడవ్వాలి జీవుడు అవ్వాలి సర్వకామ ఎవడవ్వాలి జీవుడు అవ్వాలి అందరి దాన్ని ఏం అది కూడా సరిపెడతాం సరిపెట్టడానికి ఏముండే ఏదైనా సరిపెట్టచ్చు దాన్ని జీవుడే మీకు ఎలా చూస్తే అలా మాట్లాడచ్చు ఎవడు కాదంటాడు సర్వకర్మ సర్వకామ ఇత్యాద శ్రూయమాణం పర్యాయ జీవవిషయముపద్యతే ఏమంటే సర్వకర్మ ఇప్పుడు మనోమయ జీవుడే ప్రాణశరీర జీవుడే భారూపహ అది కూడా జీవుడే అవ్వచ్చండి ఏం సమస్య కాదు సర్వకర్మ ఇది జీవుడు ఎలా అవుతుందా సర్వకామ అది జీవుడు ఎలా అవుతుంది అంటే అది జీవుడు అవ్వతుంది ఎలాగంటే పర్యాయణ జీవ విషయం ఉపపద్యకే ఇప్పుడు ఈ జీవుడు ఉన్నాడే ఈ జన్మలో ఎన్ని కర్మలు చేశాడు కొన్ని లక్షల కర్మలు చేశాడు గణజన జన్మలో ఎన్ని చేశాడు ఇంకో కొన్ని లక్షలు అంతకు ముందు జన్మలో అంతకు ముందు జన్మలో అంతకు ముందు జన్మలో ఈ రాబోయే జన్మలో రాబోయే జన్మలో ఎన్ని కర్మలు వచ్చేవి సరే కాబట్టి వీడు క సర్వ కర్మ ఓకే తర్వాత ఈ జన్మలో వీడు కోరికలు ఎన్ని తెల్లారలేస్తే డగన్ కోరికలు మరి క్రితం జన్మలో కోరికలు అంత జన్మలో కోరికలు అంత జన్మలో కోరికలు వీడు ఈ జన్మలో మనిషికి ఉండదగ్గ కోరికలన్నీ ఉన్నాయి క్రితం జన్మలో గుర్రం గుర్రానికి ఉండే కోరికలన్నీ ఉన్నాయి అంతకు ముందు జన్మలో గొర్రె పిల్ల దా గొర్రెకు ఉండాల్సిన కోరికలన్నీ ఉన్నాయి కాబట్టి సర్వకామ కూడా పర్యాయైన ఒక జన్మ తర్వాత ఒక జన్మలో జీవుడికి అది కూడా పనికి కాబట్టి ఆ విశేషణాలు కూడా జీవుడికి పెట్టచ్చు కాబట్టి ఇక్కడ జీవోపాసనయే ఇక ఇంకా పైగా మరింత బలం పూర్వపక్షాన్ని బలం చేస్తున్నారు ఇంకా ఏమనుందంటే అక్కడ శాండిల్ విద్యలోనే ఉంది మీకు గుర్తుండాలి నేను మనం చెప్దామనుకున్నా ఒకసారి చదువుకున్న రండి శాండిల్ విద్య అని పోల్లేం పర్వాలేదు ఏషమ ఆత్మాన్ అంతర్ హృదయే అనీయాన్ గ్రీహేర్వాయవాద్వా ఇది చృదయాయతనత్వం అనీయస్వంఛ ఆరాగ్రమాత్ర జీవస్ అవకల్పతే నా అపరిచ్ఛిన్న బ్రహ్మణ సో సర్వకర్మ సర్వకామ జీవుడికి సరిపడ్డాయి కొంచెం ముందుకు వెళ్ళండి అక్కడ ఏమనుందో తెలుసున యషమ ఆత్మా యష అంటే ఈ ఉపాస్యము నా యొక్క ఆత్మ అని షాండిల్య మహర్షి అంటున్నాడు ఆయన నా యొక్క ఆత్మ అంటే జీవుడు అవుతుంది చూడండి తర్వాత ఏమంటున్నాడు అంతర్హృదయే హృదయం లోపలు ఉంది అంటున్నాడు హృదయం లోపలుంది అంటే ఏమవుతుంది జీవుడు అవుతుంది పైగా అనియా చాలా చిన్నది అంటున్నాడు బ్రహ్మ అంటే పెద్దదండి బాబు బ్రహ్మ అంటే పదంలోనే పెద్దది అర్థం చాలా చిన్నది ఎంత చిన్నదో తెలిసినా బియ్యపు గింజ లేకపోతే బార్లీ గింజ బియ్యపు గింజ కంటే కూడా చిన్నది వార్లీ గింజ కంటే కూడా చిన్నది త్రి హేర్వాయ వాద్వా అనీయా వాటికంటే కూడా చిన్నది అంత చిన్నది జీవు ఇది చూడండి ఇక్కడ ఏమున్నాయి హృదయములో ఉందిట బ్రహ్మ అంతటా ఉన్నాడు చిన్నదిగా ఉండుట బ్రహ్మ చాలా పెద్దదిగా ఉన్నాడు ఈ లక్షణాలు తర్వాత ఎంత చిన్నదిగా ఉన్నాడంటే ఆరాగ్రమాత్రస్య ఆరాగ్రము అంటే ఆరా అంటే ఆరా అంటే సూది బలపం బలపం కాదు పూర్వం ఈ దబ్బనం ఆరా అంటే దబ్బనం దబ్బనపు కొన ఎంత ఉంటుంది అంత ఉంటాడు ఈ వీడు అంత అంతే ఉంటాడు ఆరాగ్ర మాత్ర అంటే ఉంటాడు బియ్యపు గింజకంటే చిన్నదిగా ఉంటాడు బాధలీ గింజ కంటే చిన్నదిగా ఉంటాడు నా హృదయంలో ఉంటాడు అంటే అర్థమేంటి జీవుడే శారీర ఆత్మయేది కాబట్టి ఇక్కడ జీవుడికే ఈ విశేషణాలన్నీ వర్తిస్తాయి తప్ప ఈ వర్ణన పరబ్రహ్మకి ఈ వర్ణన పోసదు తెలుస్తోందండి నన్ను దీని మీద మళ్ళీ సిద్ధాంతి ఆశంక ఏమన్నా మీరు ఇలా అంటారేమో మీరు ఇలాంటి ప్రశ్నలు ఏమనెత్తే సందర్భం ఉంది మీరు ఎలాంటి ప్రశ్నలు వేస్తారో మాకు తెలుసు మీరు ఇలాంటి ప్రశ్నలు వేస్తారేమో అని ముందే వాడి ప్రశ్నను వీడే ఊహించే సమాధానం చెప్పాడు చెప్పేసి ఆ ఎంత బాగా చెప్పాడు నన్ను జ్యాయాన్ పృథివ్యా ఇత్యాద్య నా పరిచ్ఛిన్నే అవకల్పతే ఇది అక్కడ ఏమనుందంటే అనీయాన్యవా వ్రీహేర్వా బియ్యపు గింజ కంటే కానీ వార్లీ గింజ కంటే కానీ ఎవా యవా అంటే బార్లీ వ్రీహే అంటే బియ్యం ఓకే చిన్నది పక్కన ఏముందో తెలుసిన పక్కన ఇంకో వాక్యం ఉన్నది జ్యాయాన్ పృథివ్యా పృథివీ కంటే పెద్దది జ్యాయానంతరిక్షాత్ అంతరిక్షము కంట పెద్దది జాయాన్ దివ జ్యులోకము కంటే పెద్దది జాయానేతేభ్యో లోకేభ్యవేభ్య సర్వేభ్యో లోకేభ్య ఈ మూడు లోకముల కంటే కూడా పెద్దది అని ఉంది మరి దాన్ని ఏం చేస్తాం దాన్ని జీవుడికి ఎలా పెడతాం అని మీరు నన్ను ప్రశ్నిస్తారని నాకు తెలుసు సిద్ధాంతి ఆశ అది పరిచ్ఛిన్నమైన జీవుడికి వర్తించదు కాదు ఓకే వ్రీహేర్వా అన్ అనేది పది చిన్న జీవుడికి చక్కగా ఫిట్ అవుతుంది మరి దీన్ని ఎలా ఫిట్ చేస్తావు అని మీరు అంటారేమో అత్ర బ్రూమ దానిపై మేము సమాధానం సిద్ధంగా పెట్టుకుని ఉన్నాం సమాధానం నావదనీయస్వం జాయస్వ ఉభయం ఏకస్మిన్ సమాశ్రయ శక్యం చూడండి ఇప్పుడు మనకు ఒక సమస్య వచ్చింది ఇక్కడ ఉపాస్యము పడిపోయింది అది ఇప్పుడు ఎలా ఓహో ఓకే ఇప్పుడు బానే ఉందా పర్వాలేదు అయిపోవచ్చింది ఇప్పుడు ఇంకా అయిపోవచ్చు ఇక్కడ ఉపాస్యము జీవుడా బ్రహ్మ అని మన శంక ఇప్పుడు జాయా అనీయా అనీయాన్ యవాద్వా విహేర్వా అని చూస్తే జీవుడు అనిపిస్తోంది పృథివ్యాహజ్యాయా అని చూస్తే బ్రహ్మని పుస్తకం ఈ జీవుడంటే పృథివ్యాహజ్యాయానికి విరోధం వస్తుంది దేవుడంటే యవాద్వా అనీయానికి విరోధం వస్తుంది కాబట్టి మా పక్షంలో జీవుడికి విరోధం తప్పలేదు మీ దేవుడికి విరోధం తప్పలేదు విరోధం మనద్దరికీ సమానమే నువ్వు జీవుడని నేనంటే అది విరోధం దేవుడన్ నువ్వంటే ఇది విరోధం విరోధం సమానమే అన్యతరాశ్రయణేచ ప్రథమశ్రుతత్వాత్ అనీయస్వం యుక్తమాశ్రయుతం కాబట్టి ఏదో ఒక దాన్ని పెట్టుకోవాలి మనం ఎందుకంటే జీవుడు అందామంటే విరోధం వస్తుంది పోతే దేవుడు అనేద్దామంటే అనీయాన్యమాత్ దానికి విరోధం వస్తుంది ఏదో ఒకటి పెట్టుకోవాలి ఏదో ఒకటి పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు ఈ రెండింటిలో వరుసలో ముందే ఏదొచ్చిందో చూసుకో ముందే ఏదొచ్చింది జీవుడు వచ్చింది ఎందుకంటే అనీయాన్ అని చెప్పి జీవుణ్ణి పెట్టి ఆ తర్వాత జ్యాయాన్ని పృథివ్యాహం వచ్చింది ఏమంటే ఇది తీసుకున్నా విరోధమే అది తీసుకున్నా విరోధమే కాబట్టి ఏదో ఒకటి ఎలాగో తప్పదు కాబట్టి ముందు చెప్పింది తీసుకుంటాం జీవుణ్ణే తీసుకోవాలి ఏమండే మీరు చెప్పిన ఆర్గ్యుమెంట్ బాగానే ఉంది ఇదైనా విరోధమే అదైనా విరోధమే కాబట్టి ముందు చెప్పిన దాన్ని తీసుకున్నారు మరి ఆ విరోధాన్ని ఏం చేస్తారు దాన్ని కూడా మేము సరిపెడతాం ఎలాగో తెలుసిన జ్యాయస్వంతు బ్రహ్మభావాపేక్షయా భవిష్యతీ ఇప్పుడు ఉపాసన చేస్తున్నాడు వీడు జీవుడే ఈ ఉపాసన చేసి అంతఃకరణము శుద్ధమై భవిష్యత్తులో వీడు బ్రహ్మ అయిపోతాడు మేము ఒప్పుకుంటున్నాంగా మేము అద్వైతం మేము ద్వైతాద్వైతులమే తప్ప కేవల ద్వైతులు లేరు శంకరుని కాలంలో కేవల ద్వైతులు లేరు కేవల ద్వైతులు అనేటువంటి ఈ హిందూ ధర్మానికి ఈ మహాదోషం తరువాతి కాలంలో కలి ప్రభావం చేత వచ్చింది అంచేత శంకరులు కేవల ద్వైతాన్ని ప్రస్తావించే సందర్భాలు ఉండవు ఉన్నవాళ్ళందరూ అద్వైతు అద్వైతము లేకపోతే ద్వైతాద్వైతమే కాబట్టి ప్రస్తుతంలో జీవుడని మేము అంటున్నాం వీడు ఈ ఉపాసన చేత శుద్ధి పొంది వీడు భవిష్యత్తులో బ్రహ్మైపోతాడు అయినప్పుడు జ్యాయాన్ పృథివ్యాహ వర్తిస్తుంది ప్రస్తుతానికి అనీయాన్ యవాద్వా వ్రీహేర్వా కాబట్టి జీవుడే ఇక్కడ ఉపాస్యము అనే దాన్ని సరిపెట్టాడు చూసారా నిశ్చితే జీవవిషయే యదంతే బ్రహ్మ సంకీర్తనం ఏతద్ బ్రహ్మ ఇది తదీ ప్రకృత పరామర్శావాత్ జీవ విషయమేవా కాబట్టి మనం ఇప్పటికి అన్ని రకాలుగా ఆర్గ్యుమెంట్లు చేసి చేసి చేసి చిగురుకు వచ్చేశాం కాబట్టి ఇక్కడ మనం నిర్ధారణ చేసేసాము ఏమని ఉపాస్యము జీవం జీవుడే శారీర ఆత్మయే ఉపాస్యము అని నిర్ధారణ చేయగా ఆఖరణ ఇంకా ఇంకా చిట్టదిగొచ్చాం ఏ తద్ బ్రహ్మ అని ఉంది మంత్రం ఏషమ ఆత్మ ఏతద్ బ్రహ్మ ఉంది ఈ నా ఆత్మ ఈ బ్రహ్మ ఏతద్ బ్రహ్మ అభిసంభవితాస్మి నేను ఈ ఈ పొందబోతున్నాను అని కూడా ఉంది దాన్ని కూడా ఆ బ్రహ్మ అనే పద ఏతద్ బ్రహ్మ అని ఉంది కదా ఇప్పుడు ఏష ఆత్మ ఏతద్ బ్రహ్మ ఇక్కడ ఏషకీ అతత్కి తేడా లేదు ఎందుకంటే విధేయము ఆత్మ పుల్లింగం కనుక ఏషా పెట్టారు బ్రహ్మ నపుంసంగం కనుక ఏతత్ పెట్టారు ఇది ఆత్మ ఇది బ్రహ్మ అని ఏమండి ఆత్మ జీవుడైతే యేషమా ఆత్మ అంటే జీవుడు అవుతాడు శారీర బ్రహ్మ ఎలా అవుతుంది అంటే ఆ జీవుడికే బ్రహ్మ ఆ బ్రహ్మశబ్దానికి ప్రస్తుతంలో జీవుడవే ప్రసంగం ఉన్నది కనుక ఆ జీవుడికే బ్రహ్మ అని మనం దాన్ని అలా అన్వయిస్తాం ఎందుకంటే గొప్ప ఉపాసనాది చేశాడు బ్రహ్మతో సమానం బ్రహ్మలాటివాడే అని ఆ జీవశబ్దానికి బ్రహ్మగా స్థుతి పెట్టుకోవాలి కాబట్టి ఉన్నది జీవుడే ఓకే ఇక్కడ ఉపాస్యము జీవుడే ఎందుకంటే ఏతత్ అనే పదము ప్రకృత పరామర్శార్థము ఏది ప్రకృతమో దానిని పరామర్శ చేయుట ఏతబ్దం చేస్తుంది ఇప్పుడు ఉదాహరణకి చెప్పండి దశరథ మహారాజు శ్రీరాముడిని అడవికి వెళ్ళమన్నాడు శ్రీరాముడు అడవికి చేరుకున్నాడు అక్కడ ఈయన అడవిలో ఈ చేస్తున్నాడు అని అక్కడ ఈయన అంటే ఎవరు శ్రీరాముడే ఎవడవుతుంటే దశరథ మహారాజ ఎవడవు కదా ఎందుకని ఏది ప్రకృతమో దానికే ఈ ఏత శబ్దం పరామర్శ చేసుకుంటుంది అలాగే మొత్తం ఉపాసనంత శారీర ఆత్మ మనం చెప్పుకుంటూ బిల్డప్ చేసుకుంటూ వచ్చి చిట్ట జీవిత అంటే ఆ ఏత ఏమిటవుతుంది ఆ శారీర జీవుడే అవుతుంది బ్రహ్మ అని ఇంకా ఆ బ్రహ్మను ఏదో రకంగా ఆ జీవుడికి మీరు అన్వయించాల్సి ఎక్కడా లేని బ్రహ్మ సడన్గా చిత్తది ఉన్న బ్రహ్మలా వస్తుంది కాబట్టి ఆ జీవుడికే దాన్ని జీవ విషయమేవా జీవుని కూడా అనొచ్చు కుమారుల భ ఏమన్నాడంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఉంది కదా ఆ బ్రహ్మ ఆ కట్టే ఈ యజ్ఞం చేసి ఆయనే గొప్పవాడు ఎందుకని సత్యమైన కర్మను చేస్తున్నాడు జ్ఞానం అంటే అసలు ఈ కర్మ జ్ఞానమే జ్ఞానము ఈ స్వర్గం అనంతం కూడా ఆయనకి కాబట్టి వీడే బ్రహ్మ ఈ యజమానియే బ్రహ్మ అని చెప్పాడు కుమారుల భట్టు అంతటి కుమారుల భట్టు ఇలా వ్యాఖ్యానం చేశాడు కాబట్టి చిత్తజిగురు దాకా జీవుడని నిర్ధారితం అయిపోతే చిత్తజిగు నుండే ఒకటి శబ్దం బ్రహ్మ పైగా ఏతశ్శబ్దం ఉన్నది ఏతశబ్దం బ్రహ్మని జీవునే పరామర్శిస్తోంది కాబట్టి బ్రహ్మని కూడా జీవుడికే సరిపెడతాము తస్మాత్ మనోమయత్వాదిర్ధర్మై జీవ ఉపాస్య కాబట్టి షాండల్య విద్యలో ఉపాస్యమెవరు జీవుడే ఉపా ఎప్పుడు కూడా ఉపాస్యాన్ని ధర్మాలతో పాటు ఉప ఉపాసన చేస్తారు కొన్ని ధర్మాలని పెట్టి ఉపాసన చేస్తారు ఇప్పుడు ఆంజనేయుపాసన అంటే ఏ ఆంజనేయుడు అండి అభయాంజనేయుడా కళ్యాణాంజనేయుడా మరి ఉంటాయి అభయానే గుణం కళ్యాణానే గుణం ఆ గుణంతో సహా ఉపాసన చేస్తారు అయ్యప్ప కూడా ఉన్నాయి అక్కడ అయ్యప్ప అభయ అయ్యప్ప ఇక్కడ అయ్యప్ప ఇంకో అయ్యప్ప అలాగే గుణాలు ఉంటాయి అలాగే ఇక్కడ కూడా జీవుడే ఉపాస్యము ఎటువంటి జీవుడు మనో ప్రాణశరీర ఇత్యాది జీవుడు ఆ ధర్మములతో కూడిన జీవుడే ఇక్కడ ఉపాస్యము అని సిద్ధించినది ఇతం ప్రాప్తే బ్రూమ అని ఈ విధముగా సిద్ధించగా ఇప్పుడు సిద్ధాంతులు చెప్తున్నారు మేము చెప్తున్నాము ఏమని చెప్తున్నారు పరమేవ బ్రహ్మా మనోమయత్వాదిర్ధర్మైరుపాస్యం చూడండి మనోమయ ప్రాణశరీర ఈ ధర్మములన్నింటితోటి ఉపాసన చేయదగిన తత్వము పరబ్రహ్మయే జీవుడు కాదేమీ కాదు బ్రహ్మే క్వల ససిద్ధోపదేశూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య ఓం శాంతిశాంతిశాంతి